విశ్వాత్మని కలభూ మతములు పెక్కు కర్మభేదముల కలవెల్లని అందే కల్పితములే కలరుదేవతలు బహుగతుల మహిమలూ అలరివారెల్ల నీ అంగభేదములే ఘనమంత్రములు పెక్కుగలవు వరములనసగు అనిచి అవి ఎల్ల నీ నామంబులే పెనగొన్న జంతువులు పెక్కులెన్నే గలవు పనిగొన్న నీ దాస పరికరములే ఎందు తగులబడక ఏకరూపని నిన్ను కందువ కొలసువాడే ఘనపుణ్యుడు అందపు శ్రీవేంకట్రీష అన్నిటా అందిన పొందిన వెల్లా హరినీ అనుమతి